స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ జీవం గల రాజ్యాంగ వందనాలు ప్రభ యసు క్రీస్తు నామం ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడా ఉన్నాం ప్రభా దాని బిడ్డను మీరు త్వరగా రప్పించండి మీ నామం మహిమార్దమై ప్రభుత్వ బిడ్డలండి ప్రభా వాం చేద్దాం మీరు మాతో మాట్లాడండి ప్రభ దేవ ఎంతో లేని తరుణం భాగ్యం ప్రభ ధన్యత మీరు మాకిచ్చిన ప్రభా మీ ఒక్క వాక్యాన్ని ధ్యానించి ప్రభ దాని ప్రకారంగా జీవిస్తూ ఉదయవా లోకంలో ప్రభా వెలుగుమయంగా నిలబడటానికై మీకే వందనాలు ప్రభావం ఈ యొక్క తరుణం ఈ యొక్క ధన్యతలో ప్రభావం మీరు అక్కడ అనంతరం వరకు మేము ఉండాలా ప్రభు అనేకులను ప్రభు మీ యొక్క వెలుగులోకి నడిపించాలా ప్రభా వైసా మీకెంతో వేలాది వందనాలు ప్రభా మీ నామం ని మేమపరచడానికి తీసుకున్నా తీర్మానం ప్రభు వెనుక వేయకుండా ఎన్ని సోదాలు వచ్చినా శ్రమలు వచ్చిన ప్రభావం కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభావం మీ యొక్క రకం చేత ప్రభావ విజయాన్ని పొందుతూ మేము ముందుకు నడిపింపబడాల సహాయపడండి ప్రభా కృపయోగించండి ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభావం ముందుకు నడిపించండి వైసయ మీకెంతో లెక్కలేనని వందనాల ప్రభా మీరే మీ కృప చేత కాచి కాపాడి లేదా మీరే మహిం పొంది అన్నిటి విషయాలలో మాకు ఘన విజయాన్ని మీరు దయచేసి ఓ ప్రభ మీరు అక్కడికి మిమ్మల్ని సిద్ధపరచుకొని కృంగిపోకుండా కృషించిపోకుండా వెలుగుమైనంగా ఈ లోకంలో జీవిస్తే పడగొని ముందుకు నట్లు వేళ సహాయం మీద దయచేసింది రైతులు ఉపయోగించమని దేశాన ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ మరణం అనది మొదటి గుంపు మారని గుంపు నిర్జీవపు గుంపు మరణం అనడి మొదటి గుంపు మారని గుంపు నిర్జీవపు గుంపు దూరాత్మ బలముతో తిరిగెడి గుంపు దూరాత్మ బలముతో తిరిగెడి గుంపు ఏ గుంపులోన ఉన్నవు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోన ఉన్నవో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి телейसे तो जागुचे एक वेगमेलूको जागुचे एक वेगमेलूको वेगकोलो नौ नौ एतिलेसुको గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనవు నవ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో మెచ్చుకొనుట కిచ్చ కంబులాడడి గుంపు నులివెచ్చని గుంపు మెచ్చుకొనుట కిచ్చ కంబులాడడి గుంపు నులివెచ్చని గుంపు చచ్చి ఉండినా సమాధుల గుంపు చెయ్యండినా సమాదుల గుంపు ఏగుంపులోనవు నొయెరికి తెలుసుకో ఊర్తెరికి తెలుసుకో ఏగుంపులోనవు నొయెరికి తెలుసుకో ఊర్తెరికి తెలుసుకో కరుణలేక కటినమైన కరుగని గుంపు గుర్తెరుగని గుంపు కరుణలేక కటినమైన కరుగని గుంపు గుర్తెరుగని గుంపు కరకు కాల్చిన కటోరపు గుంపు కరకు కాల్చిన కటోరపు గుంపు ఏ గుంపులోనవు నవ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనవున్నవు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో వేసు వాక్యం ఎరుగని గుంపు విననీయని గుంపు వేసువాక్యం అనగనేమో ఎరుగని గుంపు విననియని గుంపు ముద్ర వేసిన ముర్కుల గుంపు ముద్ర వేసినా ముర్కుల గుంపు ఈ గుంపులోనవు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తిరిగి తెలుసుకో ఏ గుంపులోనవు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తిరిగి తెలుసుకో ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు అదే కయ్యపు గుంపు ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు అదే కయ్యపు గుంపు పరమ తండ్రిని ఎదురించడి గుంపు పరమ తండ్రిని ఎదురించడి గుంపు ఏ గుంపులోనవు నో ఎరిగి తెలుసుకో గుర్తిరిగి తెలుసుకో ఏ గుంపులో నువ్వు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో సర్వలోక మోసగాడు ఆది సర్పము అదే ఘట సర్పము సర్వలోక మోసగాడు ఆది సర్పము అదే ఘట సర్పము సర్వభక్తుల పరిమార్చడి గుంపు సర్వభక్తుల పరిమార్చడి గుంపు ఏ గుంపులో నువ్వు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తిరిగి తెలుసుకో ఏ గుంపులో ఎరిగి తెలుసుకో గుర్తెలిగి తెలుసుకో పరమ తండ్రి కడకు జేర పరుగులెత్తుడి నిరపరాధ జనులకు పరమ తండ్రి కడకు జేర పరుగులెత్తుడి నిరపరాధ జనులకు కావలి కాయో కావలికాయు కఠిన త్వల గొప్ప ఏ ఎరిగి తెలుసుకో गर्तरी गितेलसको वदव मंदमेय मर्म मनग मनकणि गमनिकातेलसको वदव मंदवेय मर्म मनग गमलेका गमनिचतेलसको गदिलो चेरुको पदिना तरचको गदिला चेरकू तनम परचके एगुकलोनउ न वेरगी तेलसुको वरतेरिगी तेलसुको एगंपूलोनउ न वेरगी तेलसुको वरतेरिगी तेलसुको जागुचेयाका वेग मेलकू जागुचेया गीतेलसुको वरतेरिगी तेलसुको एगंपूलोनउ न वेरगी तेलसुको वरतेरिगी तेलसुको చిన్నగా ప్రార్థన చేసి వాక్యం చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి సర్వశక్తి సంపన్నుడా నీకెంతో వర్ణాలిసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకే నీకు ఎంతో వర్ణాలిసయ్యా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకుంటామైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరం యుగంలో నీకే కలుగునగా కాహాలీయ ప్రభేవా ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా మీ సన్నిధిని వచ్చినాం ప్రభావా మీరు మాతో మాట్లాడండి మారుదేలు సరిచేయండి మీకు సంపూర్ణత సహ పరిశుద్ధి నడిపించిన అయినా మీరెంతో పరిశుద్ధులు ప్రవ్వా మేము కూడా పరిశుద్ధిగా ఉండాలా దేవ మీరు మాతో మాట్లాడడం మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం పర్వకొక జ్ఞానం మాకు అనుగ్రహించండి వాక్యం లేని మా ఆత్మీయ నేత డిపని మీరే వాక్యం వల్ల మీరు మాకు మాట్లాడే మీ నామాలను అన్ని తెచ్చుకోవాలి ప్రభావానికి ఎంతమంది అయితే ప్రభావ ఏసు క్రీస్తు పరుషులున్న ఆది కాణంలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము ఆది కాండంలో రెండో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఏడో వచనంలో ఒక వాక్యం చూస్తున్నాం ఇది మనకు సాధారణంగా తెలిసిన వాక్యమే ఇది కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రంలో జీవవాయుముని ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఇది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మట్టి నుంచి మనిషిని నిర్మించినట్టు చూస్తాం మనం ఈ లోకంలో నిర్మించటం అంటే పునాది నుంచి కట్టుకొని దాన్ని కింద స్ట్రాంగ్ చేసుకొని అన్ని పెట్టి చేసేది నిర్మించడం అన్నట్టు సృష్టించడం అంటే ఏంటంటే ఆయన మాట చెప్తే అది బయటకు వస్తారు అది సృష్టించడం నిర్మి మనిషిని దేవుడు వాక్ ద్వారా ఈ లోకాన్ని సృష్టించిడు ఆయన వాక్ చెప్తే మొత్తం బయటకు వచ్చింది చూడండి అక్కడ కూడా ఒక ఆత్మీయ సత్యం మనకు దేవుడు నేర్పిస్తుండు ఇక్కడ ఏం చెప్తుండే దేవుడు మనిషిని నిర్మించిండు అంటే తన స్వహస్థాలతో చేసి దేవుడు ఎంతో జాగ్రత్తగా మనల్ని తయారు చేసిన మన ప్రభు చూడండి ఆ రీతిగా తయారు చేసిన మట్టి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మట్టి నుంచి వచ్చిన మనల్ని మహిమశ్చర్యంగా మార్చాలని మార్చాలంటే కాబట్టి ఆ రీతిగానే ప్రభు తన ప్రణాళిక నెరవేరాల మనుషులతో ఆయన ఎంతగా సావాసం చేయాలని ఆ రీతిగా ప్రభు మనిషిని నిర్మించినట్టు మనం చూస్తాం అయితే నిర్మించిన తర్వాత నిర్మించడం అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ ఉందనుకో కన్స్ట్రక్షన్ ఉందనుకో దాన్ని నిర్మించడం అంటున్నారు కింద నుంచి బేస్మెంట్ వేసుకొని పునాది వేసుకొని అట్లా మనిషిని తయారు చేసి ఎంతో ఎట్లా చేయాలా ఏంది అని అన్ని పర్ఫెక్ట్ గా తయారు చేసిన మనిషిని అంటే ఆయన పోలిక తయారు చేసిన మనిషిని కాబట్టి దేవదూతల పోలిక వేరే కానీ మనిషి పోలిక వేరే కాబట్టి ఆ రీతిగా ప్రభు ఆ మనిషిని నిర్మించి వాణి నాసికా రంధ్రంలో జీవ జీవాత్మని పెట్టిండు కదా నాసికా రంధ్రం అంటే మన ఈ ముక్కుడు అంటే జీవం వచ్చేదని రంధ్రంలో అంటే ఆయన జీవ వాయువుని వాయువు అన్నప్పుడు ఆయన వాక్ అన్నట్టు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను కాబట్టి మనిషి నడుగా మారి అది జీవ ఆత్మగా మనిషి తయారైండు అయితే ఎందుకు మనిషిని ఆ రీతిగా తయారు చేసిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఒక మొదటి వచ్చ ఏడవచనంలో ఎందుకు నిర్మించినప్పుడు అంటే ఇక్కడ ఒక సత్యం అర్థం చేసుకోవాలా ఆయన ఊదినప్పుడే నలుడు జీవాత్మగా తయారయ్యండు ఇది పాయింట్ మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా మనం ధ్యానించే వాకింగ్ ఇది అన్నట్టు ఆయన వాక్తో ఆయన ఊదితే అప్పుడు మనిషి జీవాత్మగా తయారయ్యండు కాబట్టి అప్పుడు లేదు కదా మట్టి శరీరము మట్టిలాగా రూపం తయారు చేసినా గాని ఆ రూపం అట్లానే ఉంది కానీ దాంట్లో జీవం లేదన్నట్టు కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో మనుషులు మట్టి నుంచి చేపడ్డ కానీ ఎప్పుడు జీవం వస్తుందంటే ఆయన ఊదినప్పుడే ఆయన జీవము మనలో వచ్చినప్పుడే అప్పుడే మనం జీవిస్తామంట బ్రతుకుతామంట అప్పుడుదాకా బ్రతకం అన్నట్టబట్టి అందుకే ఏసీ ఒక సంగం కడుతుడు మీరు నువ్వు జీవించటం మాత్రం జీవిస్తానా కానీ నేను మృతుడివే అంటాడు అంతే కదా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ మృతుడు అంటున్నాడు అంటే జీవించిన వాడు మృతుడట్టయితు కష్టం కదా అర్థం చేసుకోనికి జీవించేవాడు మృతిడెట్టయితు వాడు జీవిస్తూనే కదా కాబట్టి అది ఆ దానికి సంబంధించింది కాదన్నట్టు కాబట్టి అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఆయన జీవాత్మ మనలో ఉంటుందో అప్పుడే మనం దక్కు అంట నరు యహోవ పెట్ నరు నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం వాక్యం కాబట్టి అయన ఆత్మ మనలో పెట్టిండు జీవాత్మను పెట్టిండు బ్రతికింపజేయటానికి ఆయన ఊదితేనే అది వచ్చింది అన్నట్టు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు అనేక జీవితాలలో ఎంతోమంది ఉన్నారు కదా అంటే ఒక విధానం నేర్పిస్తున్న మనిషిని ఎట్ట సృష్టించిండు ఎట్ట తయారు చేసిండు దేవుని పోలికలాగాని అక్కడ పెట్టిండు అయితే కానీ ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటాం మనం మనిషిని దేవుడు తయారు చేసి నిర్మించిండు తర్వాత జీవాత్మగా తయారు చేసిండు ఆయన ఓదగా జీవాత్మ అయిండు తయారు చేసినాక అంత ముక్కు మోఖం అంతా చేసినాక జీవం దాంట్లో అప్పుడు ఆయన జీవాత్మను ఓదినప్పుడు మనిషి అప్పుడు మనిషిగా ఆత్మ అయింది ఒక మనిషిలాగా తయారైంది అనట్టు అప్పుడు ఏం చేసింది దేవుడు దేవుడైన యహో తూర్పు ఏదైనాలో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచాను ఎందుకు నిర్మించిండు దేవుడు మనిషిని అన్నప్పుడు తోట వేసింది ఏదేను అనే తోట వేసి దాంట్లో పెట్టిండి చూడండి ఏదేను దేవుడైన తూర్పు ఏదేనులు తూర్పును ఉంది అది ఏదేనులు ఒక తోట వేసి అంటే ఏదేనులో ఇంకా ఎన్నో తోటలో అన్నట్టు ఒక తోట వేసినట్టు అక్కొక్క తోట పెట్టిండు వేసినాక తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను అంటే ఆ తోటలో ఎందుకు పెట్టింది దేవుడు మనిషిని ఎందుకు తయారు చేయాలా ఎందుకు జీవాత్మగా మారాలా తర్వాత ఆ నరుణ్ణి ఆ తోటలో ఎందుకు పెట్టిండు ఆ నిర్మించిన మనిషిని తోటలో పెట్టిండు చూడండి ఎందుకు పెట్టినంటే అక్కడ ఉంది వాక్యం ఆ ఏదైనా తోటని అది కాష్టకు పదిహేను వచ్చిన వస్తే ఇక్కడ ఉంది ఎందుకు పెట్టిననేది ఆ తోటకి కాసిన నీరు వనరులు అన్ని దేవుడు ఇచ్చిండు ఎందుకంటే మనం సేద్యం చేయాలని మనం సేద్యం చేయాలని ప్రతి ఒక్కరు ఏదైనా తోట అన్నప్పుడు ఆత్మీయశలో పరలోకి రాజ్యాన్ని సాధ్యం క్రైస్తవ సంఘానికి కూడా సాధ్యం క్రైస్తవులకు కూడా సాధ్యం అక్కడ కాబట్టి దేవుడు మనం నిర్మించినప్పుడు తయారు చేసి ఆయన ఆ జీవాత్మని ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన ఆ మనిషిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిండో తోట వేసి తోటలు పెట్టిండు ఎందుకు పెట్టినంటే ఇక్కడ ఉంది పదిహేను వచ్చినప్పుడు తర్వాత తోటలో పెట్టినాక దానికి ఎంతో నీరు అవసరము ఎంతో అవసరం కదా అన్ని దేవుడు ఇచ్చి అన్ని నదుల నుంచి అక్కడ వచ్చేటి అయితే పదిహేను వచ్చినప్పుడు వచ్చే వారికి మరియు దేవుడైన నరుని తీసుకొని ఏదేనిలో తోటను సేద్ధ్యపరచకును దాన్ని కాచుటప్పుడు దానిలో ఉంచెను నరుడు ఎందుకు పెట్టిండంటే తయారు చేసింది దేవుడి ఏదైనా తోట సేద్దం చేయడానికి సేదం చేయాలంటే సేతం చేసిన వాళ్ళు మంచి విత్తనాలు లేసి పంటను తయారు చేయాలన్నట్టు ఆత్మీయ దర్శనం అర్థం అందుకు ఒక ఆత్మీయ సత్యం అక్కడ అందుకు దేవుడు తోటలో పెట్టిండు సాయంత్రకాలంలో ఆయన సల్లబోట అటయానికి ఇది కూడా కదా మధ్యాహ్నం టైం అంటే సల్లబోట ఈ సల్లబోట ప్రతి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా ఏదైనా తోటలో ఉన్న ఇప్పుడు మనం ఆత్మీద శ్రాద్ధం చేసి ఇప్పుడు మనం అంతా ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు పత్తి మధ్యాహ్నం పూట సాయంత్రం పూట దేవుడు మనతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు మాట్లాడుతూ మనం అందరం అందుకే ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం కదా ఆయన ఏం మాట్లాడతాడు ఈ రోజు అని అయితే నలుని తీసుకుని ఏదైనా తోటలో సేదం చేయటం కాయాలంట సేద్దం చేయాలా దాన్ని కాయాలంట చూడండి అందుకు అంటే సేద్యం చేయటం అంటే ఏంటంటే విత్తనాలు వేయటం విత్తనం విత్తనం అంటే దేవుడిని వాకింగ్ కదా విత్తనాలు పంట సమకూర్చి పంటను మళ్ళీ యజమాని కప్పచెప్పాల అది ఆత్మీయ సత్యం అనట్టు క్రైస్తవ జీవితము దేవుడు మనల్ని ఎందుకు తయారు చేసిన అంటే మన జీవితానికి ఒక అర్థం ఏదో రక్షణ పొంది ఆచారబద్ధంగా జీవించేది కాదు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ఏం చేయాలని వాక్యం ఉంది మొదట్లోనే ఉంది ఆది ఉంది దేవుడు ఎందుకు నిర్మించడు మనిషిని అనేది దాన్ని దాన్ని ఛేద్ధం చేయాలా దానికి కాయాలా దాన్ని కాపాడాలా కంచె పొలం నువ్వు వేసినప్పుడు దాని చుట్టూ నువ్వు కంచి కదా అంటే ప్రొటెక్షన్ ఇవ్వాల నువ్వు ఆ కంచికి ఎలాంటి దుష్టముగాలు దాని మీద రాకుండా నువ్వు కాపాడాలి దాన్ని చూడండి దాన్ని కాయాలా దాన్ని సేద్దం చేయాలంట కాబట్టి ప్రతి దేవుని సేవకులు ఆ రీతిగా ఉండాలని దేవుని వాకించ అందుకు దేవుడు నిర్మించింది స్పెషల్ గా చూడండి అంతగా దేవుడు మానవులతో ఎక్కువ ఉండేటోడంట ఆయన పరలోకం దిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాం అవ్వాలకొని సంభాషించోడంట ఎంతగా మా సంభాషిడు ఆయన అంతగా వాళ్ళు ఉన్నారా అక్కడ ఎప్పుడైతే పాపం చేసిండ్రో ఆజ్ఞ అతిక్రమించిండ్రో పాపం వచ్చేసింది చూడండి పాపం వచ్చినప్పుడు ఏమైతుంది అన్ని డోర్స్ మో మోయబడతాయి నువ్వు చూడలేవన్నట్టు పాపం ఉన్న వాడు దేవుని చూడలేడు ఎట్టి పరిస్థితుల్లో అంత ముందు దేవుని చూసింది అవాదం ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించిండ్రో ప్రభుని చూడలేకపోయినాడు తోటలో ఉండి కూడా అందుకు దేవుడు తర్వాత వాళ్ళని తోలు తర్వాత ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు పన్ను తిన్నందుకు కాదు పాపం వచ్చింది వాళ్ళకి ఆజ్ఞను అతిక్రమించినందుకు మాటకు విధేత చూపించినప్పుడు చూపినప్పుడు పాపం వచ్చింది వాళ్ళకి మనను కూడా అంతే కదా దేవుడు మన జీవిత పరమార్థము ఎందుకు దేవుడు నిర్మించడం అనేది ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో తెలుసుకోలేకపోతే ఎప్పుడు మనం దేవుని తెలుసుకోవాలో అది కూడా పాపమే కదా నువ్వు సేవకుడు ఉండి దేవుని సేవకులమై ఉండి మనము విశ్వాసులమైన మనము ఎందుకు మనం లోకంలో దేవుడు నిర్మించుకుని ఎందుకు మనం రక్షించుకోండి అనేది తెలుసుకొని ఆ ప్రకారంగా ఆ మాటకు విధేత చూపించి ముందుకు పోతేనే మనం క్రమంగా నడుచుకున్న వాళ్ళు లేకుంటే మనం కూడా ఆజ్ఞ అతిక్రించిన వాళ్ళమే నువ్వు ఎంత సేవ చేయొచ్చు ఎంత ప్రార్థన చేయొచ్చు ఎంత విశ్వాసానికి ఉండొచ్చు కానీ ఆజ్ఞను పాటించకపోతే కష్టమే కదా ముద్దంతా మంచిగుండి కొంచెం పులుపు కలిస్తే ముద్దంతా పులిసిపోతుంది కదా ఈరోజు మనం చూస్తే అన్ని చేస్తుంటారు కానీ సేవ చేయరు ఎందుకు దేవుడు మనం సూచించిండో ఏ రోజైనా మనం అది గ్రహించగలుగుతున్నాం ఆ సంఘాల్లో ముఖ్యంగా మనకు అర్థమైంది మనకు అర్థమైంది కాబట్టి మన జీవితాలు మార్చుకున్నాం ఒకప్పుడున్న జీవితాలు లేవు మనకి క్రమే క్రమేంగం మనం అభివృద్ధి పొందుతున్నాం ప్రభువులు ఈ పత్తి మధ్యాహ్న కాల సమయాన్ని మాట్లాడతారు మధ్యాహ్నమే మాట్లాడతాడు నీ వ్యక్తిగత కూడా మాట్లాడతాడు అంటే ఇది ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చి అన్నట్టు ఆయన సన్నిధిలో వాక్యం ధ్యానించాలని ఎన్ని పనులు ఉన్నా కానీ మనం ప్రయాస పడతా ఉంటాం వాక్యం ధ్యానించాలా ఏమో దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో తెలియదు కదా కాబట్టి ఆయన స్వరం కొరకు కనిపెట్టుకున్న వాళ్ళం అన్నట్టు మనం అంతా అందుకే ప్రతి ఒక్కరూ సీర్థం చూట దానిలో పెట్టిన దేవుడు అక్కడ అయితే ఇందాక మనం ఏడో వచ్చిన చూసినాం కదా ఇక్కడ ఒక వాక్యం మన బాగా అర్థమైంది ఏంటంటే ఆయన ఆ మనిషిని నిర్మించినప్పుడు వాణి నాశిక రంధ్రంలో జీవవాయువు ఊదితే అప్పుడు ఆత్మయండి కదా అయితే ఇప్పుడు క్రైస్తవ జీవితంలో మనం చూస్తే ఆయన వాక్కు ద్వారానే మనుషులు బాగుపడిండ్రు కదా ఆయన మాట సెలవిస్తే అనేకులు బాగుపడిండ్రు ఆయన మాట చెప్తే రోగులు స్వస్థత పొందిండ్రు ఆయన మాట చెప్తే ఈ సృష్టి బయటకు వచ్చింది కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఆయన ఆత్మను మనకిచ్చినప్పుడు మనం కూడా ఆ రీతిగా చేస్తే మనుషులు కూడా బ్రతుకుతరంట నీలో ఉన్న జీవం నువ్వు జీవాత్మను ఊదితే నువ్వు జీవాత్మను రప్పించితే మనుషులు బ్రతుకుతారు ఎందుకంటే దేవుడు తర్వాత ఆ ఆదామతో చెప్పిండు ఈ దీన్ని మొత్తం ఏలమని చెప్పిండు ఈ లోకాన్నంతా మీరు ఏలండి అని ఆ సృష్టి మొత్తం మీద వాళ్ళకి అధికారం ఇచ్చిండు అవ్వాదకి మీరు ఏలండి ఆప ఆకాశ పక్షుల్ని పశువుల్ని మొత్తం అన్ని మీకు లోబడితే మొత్తాన్ని మీరు ఆర్టిఫై చేసుకొని ఏలండి అని దేవుడు చెప్తే వాళ్ళు చేసిన చిన్న పాపం వల్ల మొత్తం పోగొట్టుకున్నారు అవిధేత వల్ల పోగొట్టుకుంటే ఏదైనా తోట నుంచి దేవుడు ధర్మేషుని బయటికి చూడండి ఈరోజు దేవుడు మనల్ని తోటలో పెట్టినప్పుడు మనం ఎట్లా ఉండాలా ఆయన చెప్పిన మాట విదే చూపించి క్రైస్తవ సంఘంలో దేవుని దేవుని సంఘంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుని వాక్యం మనం ఉన్నప్పుడు ప్రతి క్షణం మనం అవన్నీ జాగ్రత్తగా గమనించాలా మనం ఎట్లా ఇరుగుతున్నాం అనే విషయం ఎక్కడ మనం తప్పిపోతున్నాం ఎక్కడ ఆజ్ఞను పాటిస్తలేం అనేది మనం పరిశీలించుకోవాలా ఎన్నో ఎన్నో బలహీతలు మనలో కూడా నాలుగు కూడా ఉన్నాయి ఉన్నాయి ఒక్కటొక్కటి మనము సరి చేసుకుంటూ మనం ముందుకు పోయినప్పుడే సంపూర్ణ ఆయన కొరకు చూడండి కాబట్టి దేవుడు ఆయన వాక్కును మనకిచ్చిండు కదా ఆయన వాక్ను మనకిచ్చిండు ఏసు క్రీస్తు నామని మనకి ఇచ్చాను ఆ నామంలో నువ్వేది ఉచ్చరించినా కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే అందరూ అందరికి తెలియదు ఆ సీక్రెట్ ఏసు క్రీస్తు అంత పవరు ఆ శక్తి నామము ప్రార్థన చేస్తారు కానీ ఆ నామముకున్న ఆ గొప్పతనం ఆ నామముకున్న శక్తి ఎట్లా చూపిస్తారు నువ్వు వాడినప్పుడే కదా కాబట్టి అది మనం వాడాలా ఆయన వా జీవాత్మ వచ్చింది మనిషి బతికిండు జీవాత్మ లాగా కాబట్టి అలాంటి దేవుని కలిగిన మనము ఆయన ఆత్మను కలిగిన వాళ్ళము మనం కూడా జీవాత్మను మనసులో రప్పించవచ్చు వాడు లోకముల దృష్టిలో వాడు బ్రతుకుండొచ్చు కానీ వాడు చచ్చిన కాబట్టి ఎంతో కుంగిపోయిన వాళ్ళు ఉన్నారు ఎండిపోయిన ఎముకల్లో ఉన్న వాళ్ళు ఉన్నవారు జీవం లేని వాళ్ళు వాళ్ళు ఉన్నారు దేవుని జీవం జీవాత్మ ఈ లోకపు జీవం కాదు ఇప్పుడు మనం అది కాదు ఆయన జీవం ఉంటేనే శాశ్వత కాలం మనం బ్రతకగలం లేకుండా మనకు జీవం అవసరం అనట్టు అందుకే ఏ హెచ్కెల్ మనం చూసినప్పుడు ఆయన ఏ రీతిగా జీవాత్మను ఊదినప్పుడు నరుడు బతికిండో జీవాత్మ ఇండో అదే రీతిగా ఏహెచ్కేల్ గ్రంథంలో కూడా ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు వాక్యం చూసి నేను ముగిస్తాను ఏహెచ్కేల్ గ్రంథము ముప్పై అధ్యాయం ఇది మనం ఎప్పుడు ధ్యానించిన వాక్యమే మనకు తెలిసి వాక్యం ఏందో చూడండి అప్పుడు యహోవా అస్తము నా మీదకి నేను ఆత్మ వసడనే ఉండగా చూడండి ఇవన్నీ ఆత్మలోనే జరుగుతాయి అన్నట్టు అందుకు మనం పరశుధాత్మ అభిషేకం పొందుకోవాలా రక్షింపబడ్డ వాళ్ళంతా దేవుని ఆత్మతో నింపబడితే గాని ఇవన్నీ మన జరగవు మన జీవితాల్లో నువ్వు బాప్తిసం పొందినవు ఏసు క్రీస్తనామల పొందినవు అన్ని పొందినో ప్రార్థన చేసి విశ్వాసం మంచిదే కానీ ఆయన ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడాలా పరిశుధాత్మ అభిషేకం కొరకు నువ్వు ప్రయాసపడాలా బైబుల్ చెప్తుంది పరుషుధాత్మ బాప్తిష్టం పొంది ఏసు అప్పుడు మీకు పరిశుదాత్మను వరం వస్తున్నాడు కాబట్టి ఏసు క్రీస్తునామలు బాప్సం పొందిన దేవుడు ఆయన ఆత్మను అనుగరిస్తాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి ఆ రీతిగా రవ్వాని ఆత్మ నాకు అనుగరించి ప్రవ్వాణి పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఏమేం తెలుసా నేను శక్తి ఉంటది ఎక్కలేని పవర్ ఉంటది నీలో శక్తి ఉంటది చూడండి నువ్వు చేసే ప్రార్థన కంటే ఆయన ఆత్మతో నింపు కూడా ఎంత శక్తివంతంగా ప్రార్థన అపోస్తులు వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తుంటే సంఘమంతా కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆ ఆ ప్రాంతమే కంపించిపోయింది వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ఇల్లు కూడా కంపించిపోయింది అనట్టు అంత పవర్ఫుల్ అభిషేకం అన్నట్టు పరిశుద్ధాత్మను వాళ్ళు ప్రార్థన చేసిన పవరుగా అందుకు మనం కూడా ఆయన ఆత్మశక్తి పొందుకుంటేనే కానీ ఆయన ఆత్మ దేవుడు కదా దేవుడు ఆత్మ ఆయన ఆరాధించే ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు కాబట్టి ఆయన ఆత్మ కలిగిన వాళ్ళు మనం కూడా ఆత్మలాగా ఉంటే నువ్వు కూడా మనుషుల్లో జీవాన్ని రప్పించచ్చు ఆయన ఆత్మ నీలో ఉంటేనే అందుకు పరిశుధాత్మ అభిషేకం పొందుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ నువ్వు శుభ సేవ చేస్తున్నా కానీ దుష్ట శక్తులు కూడా గడగడలాడతాయి ఏ దుష్ట శక్తి అక్కడ నిలబడలేవు ఎందుకంత పవర్ఫుల్ శక్తి అది ఏ సుక్రీస్తు అది నువ్వు ఉచ్చరిస్తున్నావు కాబట్టి అట్లనే చూడండి ఆ రీతిగా మనము దాన్ని వాడాలి అందుకే రక్షింపబడవాళ్ళు అంత ప్రయ పరశుదాత్మాభిషేకం పొందుకోవాలా పరిశుధాత్మ అభిషేకం లేం పొందుకోకుండా కూడా సేవ చేసేవాళ్ళు సేవకులు ఆ రీతిగా అపోలో ఉండే బైబుల్లో ఎప్పుడైతే అఫోలో తన శిష్యులు పన్నెండు మంది అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే పౌలు వచ్చి చెప్పిండే వాళ్ళకి అంతకుముందు బాప్సం తీసుకున్నారు మామూలుగా బాప్సం ఇంకొక బాప్సం తీసుకున్నారు వాళ్ళు తర్వాత ఏం జరిగింది పౌలు వచ్చి కరెక్షన్ చేసిండే వాళ్ళని పౌలు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళని ఉండాలి కదా పన్నెండు మంది సేవకులు ప్రార్థన చేస్తుంటే ఒక లీడర్ను పట్టుకొని నువ్వు ఎసుకు విశ్వసించినప్పుడు నువ్వు పరిశుధాత్మ పొందుకున్నావా అడిగినప్పుడు కోపం వస్తుందా లేదు ఎవరికన్నా సేవకులు ఇలాంటి బలహీతలు ఉంటే మనం పోయి బ్రదర్ మీరు మీరు తప్పు చేస్తున్నారు బ్రదర్ మీరు రాంగ్ చేస్తున్నారు మీరు నమ్ముతున్నారు మంచిగా బ్రదర్ మీకు పరిశుదాత్మ అభిషేకం ఉందా బ్రదర్ అంటే వాళ్ళు నువ్వు నాకు చెప్తావా అభిషేకం లేకుండా నేను సేవ చేస్తాను చూడండి కానీ ఆయన అక్కడ పౌలు చెప్పిన మాటకి అఫోలో విధేత చూపించి అప్పుడు మాకు తెలియదు పరిశుదాత్మ అంటే మాకు తెలియదు అనదు కాబట్టి ఈ రోజు కూడా సేవకుల్లో పరిశుదాత్మ అంటే చాలా మంది తెలియదు పరిశుదాత్మతో నింపబడి ఎట్లా ప్రార్థన చేయకు చాలా మంది తెలియదు కాబట్టి మనం తెలుసుకోవాలి ఈరోజు ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ఆత్మలాగా నువ్వు తయారైతే కానీ నీకు అన్ని అర్థంగా ఉన్నా నీకు అందుకు పరిశుదాత్మ కొరకు మనం ప్రయాసపడాల అందుకు మనం అంతగా ప్రయాసపడి మనం ముందుకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు అపోలో ఏం చేసిండు వాప్సం పొందిండు ఏసు క్రీస్తునామలు వాప్సం పొందిన అప్పుడు పరశుదాత్మ అభిషేకం వచ్చిందాన్ని చేయి పెట్టగని అప్పుడు అక్కడి నుంచి సేవ చేసుకుంటూ వెళ్ళిపోయిన అందుకే క్రైస్తవ జీవితంలో ఎవరు ఏదన్నా చెప్పిరనుకో విన్నరు వాళ్ళు నువ్వేంది నాకు జంటారు అందుకు వాళ్ళు అక్కడే ఉండిపోతారు విధేయత చూపించరు అన్నట్టు అది దేవునించి కలిగిందా ఏంది అనేది పరిశీలించరు రిజెక్ట్ చేస్తారు అన్నట్టు అవిధేయత కాబట్టి మనం అట్టుండొద్దు ఆయన ఆత్మకు విధేయత చూపించాలా ఆయన ఆత్మ దేవుడు కదా నీలో ఉన్నాడు ఆయన ఉండాలంటే ఎట్లా ఉంటాడు ఆయన నీ హృదయంలోకి వచ్చి నివసిస్తాడు నీలో నేను బలపరచడానికి నేను నడిపిటానికి ఆయన ఆత్మని లేకుండా నువ్వు ఎటువల్ కూడా నీకు తెలియదు గమ్యం తెలియదు మనకి ఎట్ట ఏ డైరెక్షన్లో అవులో తెలియదు అందుకు ఆయన ఆత్మ చేత నడిపింపబడితేనే ఆయన పిల్లలమని వాకింగ్ చెప్తుంది కాబట్టి పరిశుధాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం అన్నట్టు అందుకే దేవుడు మనం పెట్టిన లోకంలో ఏద్దని తోట్ల కాయాల దాన్ని కాపాడాలని అయితే సేవా జీవితంలో ఉన్నప్పుడు మనుషులు ఎంతో బలహీనతల్లో ఉంటారు ఎంతో చేస్తూ ఉంటారు ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఏ రీతిగా మనం ప్రార్థించాలా ఎట్ల దేవుని ఆత్మని నడిపిస్తారంటే ఇక్కడుంది ఒక నిదర్శనం నీ సేవా జీవితంలో నువ్వు అలాంటి ఆ ఆత్మలో మనం పోవాలనేది ప్రతి ఒక్కరు పోవాల పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కానీ ప్రతి సేవకులు ఆత్మలోనే వాళ్ళు సేవ చేసిండ్రు పరిశుధాత్మతో నింపవాళ్లే శువార్త ప్రకటించారు వాళ్ళు అదొక నిదర్శనం అన్నట్టు అందుకు అద్భుతాలు జరిగినాయి మన సేవల జీవితంలో ఎందుకు అద్భుతాలు జరుగుతాయి అంటే మన ఆ రీతి లేమేమో లేక మనం స్టార్ట్ అయిన మేము ఆ రీతి పోవడానికి నువ్వు ప్రయాస్తపడి ఉంటే నీ సేవా జీవితంలో నా సేవా జీవితంలో కూడా అట్లాంటి అద్భుతాలు జరుగుతాయి దేవుడు చేస్తాడు అందుకు మనం ఎట్లా ఎలాంటి ఆత్మ కలిగి ఉండాలా ఆయన ఆత్మతో నింపబడి ముందుకు పోవాలా అప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఏహోవా అస్తము నా మీదకి వచ్చాను కాబట్టి ఆయన అస్తం నీ మీదకి వస్తుంది దేవుని నేను ఆత్మ వసుడని ఉండగా అంటే ఆయన ఆత్మలో ఉన్నాడు ప్రార్థనలో ఉండడం దేవుని ఆత్మలో ఉన్నాడు ఆయన ఆత్మ వశుడు కంప్లీట్ గా ఆయన ఆత్మకు సలనర అయిపోయింది దేవుని ఆత్మకు సలనర అయిపోయింది అందుకు మనం సంపూర్ణంగా ఆయన ఆత్మకు సమర్పించుకోవాలా మనం ప్రతి ఆత్మనే లేకుంటూ ఎక్కడ సమర్పించుకుంటాం అందుకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అన్నట్టు ఎహోవ నన్ను తోడుకొని పోయి అంటే ఎప్పుడైతే ఆత్మలు ఆత్మలో ఉంటావో ఆయన నేను తీసుకెళ్తాడు నీకు చూపిస్తాడు ఈ లోకంలో ఎట్టుందో ఆయన ఆత్మ కలిగిన వాళ్ళమైతే మనము ఏ సంఘంలో ఏ రీతిగా ఈ లోక వ్యవస్థ ఏ రీతిగా నీకు చూపిస్తాడు దేవుడు తప్పక చూపిస్తాడు ఎందుకు తెలుసా నీవు అట్ట చేయాలని అందుకు నేను నేర్పరచుకోనని ఆత్మలో లేకపోతే ఇవన్నీ కనిపించవన్నట్టు ఇది ఆత్మీయ ప్రపంచం కదా కాబట్టి నన్ను తోడుకొని పోయి ఎముకలలో నిండిన ఒక లోయలో నన్ను దింపేను ఎక్కడ తీసుకెళ్ళిండు ఎముకలతో నిండిన ఒక లోయలోకి తీసుకెళ్ళిండు చూడండి ఎముకల లోయ అంటే శవాలు చచ్చిపోయిన శవాలు దగ్గర తీసుకెళ్ళండి ఆయన ఆ శవా ఎన్నికలు చనిపోయినప్పుడు మాంసం అంతా చినికిపోయినప్పుడు అప్పుడు ఉట్టి అస్థి పంజరం కనిపిస్తూ లోయలో నిండిపోయింది అక్కడ దింపిండి ఆయన పోయి అప్పుడు ఏం చేస్తాను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించి ఆయన నడిపిస్తాడు చూడండి ఆత్మీయమైన అనుభవం ఎట్లుండో చూడండి అందుకు మనం ప్రయాస పడతా ఉంటాం చూడండి అందుకు మనం ప్రయాసపడతా ఉంటాం ఎందుకు ఈ ప్రతి మధ్యాహ్నం మనం ఎందుకు ఎంతగా మనం టైం పెట్టి చూస్తున్నామంటే ఎన్ని విషయాలు బయలుపరచడం మనకి లాక్డౌన్ నుంచి ఫస్ట్ వే లాక్డౌన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మధ్యలో మనం చూస్తే ఎన్నెన్నో విషయాలు బయలుపరచబడ్డాయి కదా చూడండి అవన్నీ మధ్యాహ్నం ప్రేరు స్టార్ట్ కాకుండా ఉంటే అవన్నీ వచ్చేటియా రిలీజ్ అయ్యేటియా ఎవరో ఒక దాన్ని తీర్మానించుకొని దాన్ని భారం వేసుకొని ముందుకు తీసుకుతే ఇంతవరకు వచ్చిందన్నట్టు తర్వాత ఇంకొకరు తీసుకుపోవాలి దాన్ని తర్వాత ఇంకొకరు తీసుకోవాలా అటు తీసుకుపోతుంటే ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు అన్నట్టు చూడండి ఎండిన ఎముకల లోయలో నాకు దేవుడు ఈ రోజు మనం అర్థం చేసుకోండి ఈ రోజు ఎట్లంది లోకము ఎండిపోయిన లోకం కదా అరణ్యం కాదు అరణ్యంలో కొనుపోబడింది లేసు ప్రభు చూడండి అరణ్యంలో కొనుకోబడింది ఆత్మచేత ఎందుకంటే అరణ్యం అంటే ఎట్లుంటుంది చెట్లు ఉండవు పొట్టలు ఉండవు ఏముండవు అంత నిర్మాలోషంగా ఉంటుంది క్రూర మగాలు అడవి జంతువులు ఎన్ను ఉంటాయి చంపుకుంది అంటే ఒకరికొకరు అంత భయంకరంగా అనిపిస్తుంటాయి ఫారెస్ట్లు అడవులు అలాంటి ప్రాంతాలకి దేవుడు నడిపించి అలాంటి లోయ దగ్గర దేశం లోయలో ఎముకలు తుని పెద్ద లోయ లోయలో భయంకరమైన దయ్యాలు ఉంటాయి మనుషులు చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి ఎంత భయంకరంగా ఉంటుంది ఆ లోయలు నడిపిస్తుంది దేవుడు ఈ రోజు నిండు నన్ను నడిపిస్తుండదు ఇప్పుడు ఈ ఎట్టం చెప్పండి ఇప్పుడు అరణ్యం లాగా లేదా ఎండిపోయిన ఎముకల్లాగా లేదా మనుషుల్లో జీవం ఉందా దేవుని జీవం ఉందా మనుషుల్లో బతుకున్నారు మనుషులు ఈ లోకంలో జీవం లేదు అప్పుడు దేవుని నడిపిస్తున్నాడు అక్కడ చూడండి ఎందుకు మన ఆ రీతి అంటే నువ్వు ఆత్మ ఆయన ఆత్మతో నింపబడ్డ వాడవైతేనే నీకు ఈ లోకం ఏ స్థితిలో ఉంది ఈ ఆత్మ ఏ స్థితిలో ఉంది ఈ అవస్థ ఏ స్థితిలో ఉందా అనేది నువ్వు చూడగలవు పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ఎట్టి పరిశుధలు అందుకు ఇలాంటి వాక్యాలు ఎవరు ప్రకటించలేరు మన మీద గొప్పని కాదు ఇలాంటి వాక్యాలు నీకు బయలుపరచబడాలంటే కేవలం ఆత్మ వల్లే బయలుపరచబడతాయి కదా పరిశుధాత్మ అభిషేకం లేకుండా ఎట్లా బయలుపరచబడతాయి చూడండి అప్పుడు నడిపిస్తున్నప్పుడు ఏమైంది ఎముకలతో ఎముకలు అనేకములు ఆ అవి కేవలం ఎండిపోయినాయి అంట ఎన్నో ఎముకలు ఉన్నాయంట కానీ మొత్తం ఎండిపోయినాయి అంటే తెల్లబారిపోయినాయి మొత్తం ఏమున సారంగా లేదన్నట్టు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన నరపుతుడ ఎండిపోయిన ఈ ఎముకలు బతకగలవా వచ్చి నేస్తున్నాడు దేవుడు నరపుతుడ ఎండిపోయిన ఎముకల దగ్గర దేవుడు తీసుకెళ్ళిండు కానీ దేవుడు మళ్ళా వాపసు మాట్లాడుతున్నాడు దేవుడు ఎండిపోయిన ఎముకలు బతు నరపుతుడా ఈ రోజు మనం అడిగిండు ఈ లోకమంతా ఎండిపోయింది ఇవి బతకతాయి అని అడిగితేనే మనం ఏం చేస్తుంది మనం సమాధానం చెప్తాం చూడండి వచ్చినందు ఎండిపోయిన ఎముకలు బతకగలవా అంటే అని ఆయన ఆయన అడగగా ప్రవ్వా యహోవా అది నీకే తెలియనంటే ఆయన తప్ప ఎవరు తెలియదు అది బ్రతికేది బ్రతకని ఆయన తెలియదు ఆయన ఆయనకే తెలియాల మనకెక్కడ తెలుస్తుంది నేను సడన్ ఒక ఎముకల్లో లోయలో నేను తీసుకెళ్లిననుకో ఎండిపోయిన ఎముకల్లో నేను తీసుకెళ్లిన లోయలు ఒక దగ్గర ఒక మనిషి దగ్గర నేను తీసుకెళ్తాడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక మనిషి దగ్గర నేను తీసుకెళ్తే వాడు సావు ఉంటాడు వాడు వాడికి కొంచెమైతే కాలం ముగించిపోతుంది వాడు కొంచెమైతే కాలం వాడిని చనిపోతాడు సావు పరిస్థితులు ఉండనుకో ను వాడి దగ్గర పోతావు ను వాడి స్థితిని కదా నువ్వు చూడాల్సింది వాడి ఆత్మను చూడాలా చాలా మంది వాళ్ళ స్థితిని చూసి ఏ కష్టం బ్రెదరు ఎంతగా ప్రార్థన చేస్తా ఉన్నావు మేము ఎంత ప్రార్థన చేసినా బ్రదర్ వాళ్ళు ఏం మార్పు లేదు కష్టమే వేరని చెప్పి పాస్టర్లు సైతం అట్లా నేను చాలా మందిని చూసినట్లా పాస్టర్లు అట్లా ఏ ఇంకా ఎంత ప్రార్థన చేసినా ఏ కాదు అని చెప్పని అని ఉంటారు తప్పు కదవి ఈ వాక్యాన్ని జ్ఞాపకానికి వస్తే నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ మాట నీకు గ్యాప్ ఏంది ఎండిపోయి ఎముకలు బతకగలవా అని దేవుడు అదే స్థితి నీకంటే ఈ వ్యక్తి బతకగలడని దేవుడిని అడిగినాను అప్పుడు నువ్వేం చెప్తావు ప్రవ్వ నీకే తెలుసు అంటాడు అహో నేను తెలుసు మరి నీకు తెలియదు కాదు దేవుడు నిన్న అడుగుతున్నాడు నువ్వేం చెప్తావు జవాబని అప్పుడు మనం ఏం చెప్పాలో ప్రవ్వ నాకు నీకే తెలుసు కదా ప్రవ్వ ఎందుకంటే సమస్య నీకు తెలుసు ప్రవ్వ అని అప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు అన్ని అడగా ప్రవ్వ యహోవా అది నీకే తెలియనంటే అందుకు ఆయన ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి చూడండి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఫస్ట్ ఏమంటుండో ఈ ఎముకను బ్రతకగలవు అంటే ప్రవ్వ నాకు తెలియదు ప్రవ్వా నీకే తెలుసు ప్రభా అంటున్నాడు ప్రవక్త నాలుగవచనకు వచ్చే వారికి ఆయన చెప్తుండో అందుకన ప్రవచనం ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లను ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి నువ్వు చెప్పగలవు చూడండి ఎండిపోయిన ఎముకల దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవచనం ఎత్తంటే దేవుని వాకు దేవుని మాట తీసుకొని ఆ ఎముకలతో మాట్లాడమంటున్నాడు దేవుడు ఆశ్చర్యం ఉంటుందా లేదా చచ్చిపోయేవాడు సావబోతుండే వాడు కానీ వాడితో నువ్వు మాట్లాడమంటున్నాడు వాడు వాళ్ళ జీవం లేకపోవచ్చు జీవం చినికిపోయి ఉండొచ్చు చనిపోబోతున్న కంచేపట్లో కానీ ఇక్కడ ఏం చెప్తున్నాక ఆ ఎండిపోయిన ఎముకల్ని దేవుడు ఏ రీతి ఉన్నంటే మొత్తానికి జీవమే లేదన్నట్టు మొత్తానికి చచ్చిపోయినాయి బతుకునే వాడిని బతికించడం అంత అంత గొప్పతనం ఏం కాదు కదా బతుకున్న వాడిని బతికియడం ఇంత కాదు చచ్చిపోయిన వాడిని అది గొప్పతనం అన్నట్టు ఎట్లా చనిపోయినవారు వాళ్ళ ఆత్మలో చనిపోయిన వాళ్ళంతా దేవులు బిడ్డలంతా ఈ లోకం అంతా ఆత్మలో చనిపోయేవాళ్ళు వాళ్ళ గల బతికించాలా బాగున్నదాన్ని బాగు చేసేది ఏముంది బాగు చేయాలా చెడిపోయిన దాన్ని మంచి పనికి వచ్చేదానిలాగా అది గొప్పతనం కదా కానీ దేవుడు మాట్లాడుతున్న రీతిగా అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు తిట్టానని ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి అందుకే నువ్వు ఎముకలతో మాట్లాడాలా ఆశ్చర్యం ఉంటుంది కదా ఏ పాస్టర్ గారు ఎముకలు తిట్ట మాట్లాడుతూ పాస్టర్ గారు అంట చాలా మంది ఇక్కడ వాక్యం చెప్తుంది వినాల మనం ఎవరికైనా ఎముకలు ఇరిగిపోయినాయి అనుకో ఆ ఎముకలతో నువ్వు మాట్లాడాలా ఏహెచ్కలు మాట్లాడిందా లేదా ఏహెచ్కలు మాట్లాడుతున్నావు మాట విను ఓ ఎముకలారా వాళ్ళని వ్యక్తి పేరు తీసుకో ఆ ఎముకల్లో ఏదైనా బలహీత ఉంది ఎముకలు క్యాన్సర్ వస్తుంది రకరకాలమైన విధానాలు ఉంటాయి ఆ వ్యక్తితో మాట్లాడ ఆ వ్యక్తి యొక్క ఎముకలరా ఏసు క్రీస్తానికి దేవుని మాట ఈ రోజు విను అని నువ్వు మాట్లాడగలవా ఈ వాక్యం అట్లనే చెప్తుంది కదా ఇందాక మనం ఆదికాలంలో చూసిన వాక్యంలో ఆయన ఊదితే జీవాత్మ వచ్చింది ఇప్పుడు ఆయన వాక్కును ధరించుకున్న వాడు ఆయన వాక్యం నీలో ఉంది ఆయన ఆత్మ నీలో ఉంది నువ్వు కూడా ఆ రీతి చేస్తే జీవాత్మ అవుతాడా లేదా ఆ వాక్యం ప్రకారంగా మన అవధం చెప్తలేం కదా సత్యమే చెప్తున్నాం మనం ఈ వాక్యం ఏం చెప్తుంది ఎండిపోయిన ఎముకలారా యహోవ మాట ఆలహించాడు అందుకే మనం ఎముకలతో కూడా మాట్లాడతాం రక్తంతో మాట్లాడతాం ఎందుకంటే ప్రాణంతో మాట్లాడతాం నీ నీ శరంతో నువ్వు మాట్లాడాలా ఎందుకంటే వింటయి ఆయన ఎందుకు మాట్లాడమంటున్నాడు అర్థం చేసుకోవాలి మనం అప్పుడు ఏమంటున్నాడు అక్కడ ఐదవ వచ్చంలో ఈ ఎముకలకు ప్రభుని యహోవ సెలవిచ్చిన మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మ రప్పించున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు నీలోంచి మాట్లాడుతాడు దేవుడు ఆ ఎముకలతో మాట్లాడుతున్నాడు ఎముకలారా యుహోవ సెలవిస్తున్నాడు మీరు బ్రతుకుతరు మీలోకి నేను జీవానికి జీవాత్మ రప్పిస్తున్నానని ఎహెచ్కేలో ప్రవచిస్తుండడా దేవుడు చెప్పిన మాట ఆయన చెప్తుడు ప్రవచించమని మీరు రప్పిస్తానన్నప్పుడు ఏమైంది చర్మము కప్పి మీకు నరములిచ్చి మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను అంటే అప్పుడారు చర్మం లేదు కదా చర్మం లేదు మాంసం లేదు నరాలు కూడా లేవు ఏం లేవు మనిషిలో ఖాళీ ఎమి అక్కడ అంతే అలాంటి జీవితం కలిగిన వాళ్ళు ఎట్లా మనం పోల్చుకోవాలి విశదీకరించి అంత సమయం మనకు లేదు కాబట్టి చూడండి ఆ ఆ మాంసంతో మిమ్మల్ని కప్పేదేమో మీలో జీవాత్మ నుంచిగా మీరు కత్దురు ఇందాక కూడా ఆయన అంతే కదా మనిషిని నిర్మించింది అక్కడ అక్కడ మటితో తయారు చేసిండు స్టార్టింగ్ స్టేజ్ లో మటితో తయారు చేసినాక ఆయన జీవాత్మ ఊరిండు మనిషి అయిండు ఇక్కడ మనిషి వాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు చచ్చిపోతున్నాడు ఆయన జీవాత్మ ఆయన ఆయన ఆత్మ లేకపోతే చనిపోతాం మనం మనం చచ్చిపోయిన వాళ్ళమే దేవుడు లేకపోతే ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదంటాడు వాక్యం చెప్తుంటే స్టేట్గా చెప్పాలంటే కాబట్టి మరి ఈ లోకంలో భక్తులమంటే అది కూడా ఆత్మ ఉంది అది జీవాత్మ అది దేవుని పరమాత్మతో నింపవాళ్ళ జీవాత్మ నీ ఆత్మ నీ ప్రాణం నీ జీవము ఆయన ఆత్మకు సమర్పించుకుంటే కానీ నువ్వు జీవించలేవు ఆయన కోరుకోని విషయం అయితే ఇక్కడ ఏం చెప్తుండే జీవాత్మ మీద ఉంచుకొని మీరు బ్రతుకుతున్నారు అని చెప్తున్నా అక్కడ అంటే ఆ ఎముకలకి ఆశ కల్పిస్తున్నాడు ఆ ఎముకలకి ఒక ఆశ కల్పిస్తున్నాడు ఈ లోకంలో ఎంతో మంది చనిపోయే స్థితిలో ఉంటే ఈన స్థితిలో ఉంటే చివరి దశ నువ్వు పోయి ఈ మాటను చెప్పి ఈ వాక్యం నువ్వు చెప్పి నువ్వు వాళ్ళకి పరామర్శిస్తే వాళ్ళకి ఎక్కలేని ఆనందం వస్తున్నట్టు ఇంకా బ్రతకాలం ఆశ ఉంటది వాళ్ళకి అది నువ్వు కలిగించాలని చెప్తుంది వాక్యం అందుకు దేవుడు మనల్ని పెట్టింది లోకంలో ఎందుకంటే మనుషులకి ఆశ ఉండదు మనసు చచ్చిపోతే బాగుండి బాధలని కుంగి కుంగి ఈన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి జీవితం ఇరక్తి అలాంటి వాళ్ళకు నువ్వు పోయి వాక్యం చెప్తే వాళ్ళు వింటరు ఈ వాక్యం అంటే చెప్తుంది జీవాత్మం సగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహో ఉన్నానని మీరు తెలుసుకుంటారు అంటే అప్పుడుదా తెలుసుకోలే ఇప్పుడు తెలుసుకుంటారు మీరు దేవుడు ఉన్నాడని అంతకుముందు దేవుడు లేదు ఏం లేదు నా జీతం ఇంతే నా స్థితి ఇంతే నా బాధలు నా కష్టాలు ఇంతే అని నువ్వు ఒకప్పుడు ఈ రోజు అట్ట నువ్వు కుంగిపోవడానికి వీల్లేదు దేవుడు ఉన్నాడు నీతో పాటు నీకు ఎలాంటి అనారోగ్యం అన్నా ఉండొచ్చు ఎలాంటి రోగం అన్నా ఉండొచ్చు నీకు నువ్వు ఆ రోగంతో మాట్లాడగలవా నీకు ఎలాంటి అనారోగ్యం ఉందనుకో నువ్వు మాట్లాడగలవా నీ ప్రాణంతో మాట్లాడగలవా ఈ వాక్యం చెప్తుంది రీతిగా అలాంటి ప్రార్థన చేయాలా ఇది ఆత్మీయమైన విధానాలు ఎక్కడ చెప్పరు ఏ సంఘాలు చెప్పరు తక్కువ చెప్తారు ఎవరో ఆత్మ కలిగిన వాళ్ళు కానీ ఎక్కడ మనం వినో వాక్యాలు చూడండి ఇవన్నీ ఆత్మీయమైన మర్మాలు ఇవన్నీ ఒక క్రైస్తవ జీవితంలో దేవుని సేవకుడు చేయాల్సిన విధానం ఎన్నోవన్ని బైబుల్లో రాయబడ్డాయి ఎవరు చెప్తున్నారు ఎవరు వెతుకుతున్నారు చూడండి అప్పుడు నేను యోహోవాని ఉందని తెలుసుకుందరు ఎప్పుడు అప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా చూడండి ఇప్పుడు ఏడో వచ్చింది చూడండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను ప్రవచించి చూడగా అంటే మాట ఆయన ఏ మాట చెప్పిన ఎముకలతో మాట్లాడమని అట్లా చెప్తుంటే గడగడ గడ మన అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని ఎప్పుడైతే నువ్వు మాట చెప్తావో ప్రార్థన చేస్తావు నువ్వు ఆ ఎముకులతో మాట్లాడుతావు ఆయన వాక్ ద్వారా అప్పుడు అవన్నీ కలుసుకుని అంట మొత్తం జమైపోయినాయి అంట మొత్తం ఇది కథ కాదు ఇది మనిషి జీవితం ఒక విధానం నీ అవయవంతో నువ్వు మాట్లాడవలచ్చు రాజు ప్రార్థన చేసిందా లేదా నా ప్రాణమా పరలకు ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ చర్చలు నేను చాలా మంది చూసిన నా ప్రాణమా యోవాను సన్నతించము నా అంతరంగ సమస్తమా అని చేసిన మీరు చెప్తా ఉంటాను ఎన్నో సం సంవస్థల నుంచి వారి రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రాణంతో దావిదు రాజు తన ప్రాణంతో మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు అనే సంగతి నువ్వు గ్రహించగలివా అంటే నీ ప్రాణంతో ఆయన ప్రాణంతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అది అది తొందర అది ఎక్కడెక్కడ పరిగెత్తాలని చూస్తుంది అది స్టేబుల్ గా లేదు అది అయినా కానీ ఆ ప్రాణంతో మాట్లాడుతున్నాడు ఈ రోజు నీ ప్రాణము నీ శరీరంలోంచి నీ అనారోగ్యంలో అది అది సరిగా లేకపోతే నువ్వు మాట్లాడచ్చు నాలోన్న రోగమా నాలో ఉన్న అనారోగ్యమా ఏసుక్రీస్తో నీకు ఆజ్ఞాపిస్తూ నా నుంచి వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోదా ఈ వాక్యం ప్రకారంగా నువ్వు అట్లా మాట్లాడగలవా రోగంతోని నీ శరీరంలో ఉన్న అవయవాలతో మాట్లాడగలవా నీ శరీరంలో ఏ అవయవం బాగలేకపోయినా కానీ నువ్వు మాట్లాడొచ్చు అది ఖచ్చితంగా నీ మాట వింటది ఎందుకంటే అవయవాలు వింటాయి వింటాయి కాబట్టి ఎముకలు అట్ మీరు అనొచ్చు కదా ఎండిపోయిన ఎముకలే అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎవరిని సూచిస్తుంది ఒక మనుషులు సూచిస్తుంది దేవుని బిడలను సూచిస్తుంది లోకాన్ని సూచిస్తుంది ఎండిపోయిన ఎముకలంటే మనిషి జీవితాలు అట్ై పోయి మీరు పోయి మీ వాళ్ళ జీవన రప్పించండి మీరు అని దేవుడు చెప్తున్న సేవకులకి ఆత్మీయమైన సత్యమది అంత ఈజీగా మనకు అర్థం కాదు అది చూడండి అది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీకు పరిశుధాత్మ అభిషేకం ఉండాలా ఇవన్నీ బయలుపరచబడాలంటే అప్పుడే దుష్టుడు వాడు మాట వింటాడు వాడు నోరు ముసుకొని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు వాడు ఏ రోగం ఉన్నా సరే అది వెళ్ళిపోవాల్సింది నువ్వు చెప్తే ఏ శుక్ర ఇస్తున్నావు ఆజ్ఞాపిస్తే ఆ పవర్ దేవుడు ఇస్తున్నానంట మనకి అప్పుడు ఒకదాని కలుసుకొని నేను చూస్తున్నది నరములు మాంసములు దాని వచ్చాను వాటిపైన శర్మం కప్పబడిన అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను ఇది మనం అర్థం చేసుకోవాలా ఎనిమిదో వచ్చినాం అక్కడ జాగ్రత్త పరిశీలిస్తే ఆది కాండము అధ్యాయం ఏడో వచ్చినము ఏ హెచ్ కెళ్ళ కను అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో చూస్తే రెండు కంపేర్ చేస్తే దేవుడు నిర్మించిండు మట్టితోని మనిషిని అన్ని చేసాడు ముక్కు కాలు చెయ్యి అన్ని చేసి అంతా బాగా చేసిండు అన్ని చేసిన కానీ జీవం లేదు అప్పుడు ఆయన జీవాత్మ ఒదిరితే మనుషుడు జీవాత్మ ఏమని ఉంది అక్కడ ఇక్కడేం అంటే దేవుడు నేను చూసుకున్నగా నరములు ఎముకలు మాంసములు అన్నిటి మీదకి వచ్చి చర్మం కాపా అంటే మొత్తం మనిషిలాగా తయారైపోయినా అంటే ఒకప్పుడు షేప్ లేదవి ఎక్కడెక్కడ ఉన్న వాటి అన్నిటిని జమ చేసి ఒక మనిషిలాగా తయారు చేస్తే ఒక చనిపోయిన మనిషిని పండబెడితే ఎట్లుంటది అందులో మనిషిలాగా ఉంటాడు కానీ జీవం ఉండదు కదా ఆయన ప్రార్థన చేసి ఆయన ఆజ్ఞాపిస్తే అవన్నీ అన్ని అతుకొచ్చి అన్ని అట్లా మనిషిలాగా తయారైపోయింది అప్పుడు ఏం చేసిండు ఈ లోకం అన్నట్టు ఈ లోకం అంతా ఉంది కానీ జీవం లేదు అన్నట్టు కాబట్టి ఇప్పుడు ఒక విధానం చూపిస్తుంది అక్కడ ఆయన ప్రార్థన చేస్తే అన్ని వచ్చి జమ అయిపోయినాయి అయితే వాటిలో ఏం జీవాత్మ ఏ మాత్రం లేకపోయా అంటే జీవాత్మ లేదప్పుడు వాళ్ళు అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఏచికెళ్తోంది ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అప్పుడు నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ప్రభుకి యహోవ సెలవిస్తున్న ఏమనగా అంటే జీవాత్మ రావాలా అంటే ఇప్పుడు దేవుడు పంపించవచ్చు కదా అక్కడేమో ఆయన జీవాత్మ ఇచ్చిన మనిషికి ఇక్కడ ఏం చెప్తుండు నువ్వు జీవాత్మ రప్పియ్యాలా వాళ్ళలోకి అని ఆ తేడా ఉందా లేదా ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి అంటే ఆయన వాక్కు కలిగిన వాళ్ళము ఎట్లాంటి సేవ చేయాలి ఏ రీతిగా మనుషుల్ని ఆయన జీవింపజేయాలా మనుషుల్ని అంటే ఆయన వాక్యం ద్వారా నువ్వు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే మనుషులు జీవం వాళ్ళలోకి జీవం నింపబడుతుంటది అక్కడ చూడండి అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్టు వచ్చి అట్లు ప్రవచించి ఇట్లను ఏమంటున్నాడు ఏమనమంటున్నాడు ప్రభుకు యుహోవ సెలవిచ్చింది ఏమనగా అంటే ఇక్కడ మనం ఏం జల్సి యేసు క్రీస్తువుని ఆజ్ఞాపిస్తున్నా అనమాట అది అక్కడ అర్థం చేసుకోవాలా జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము జీవాత్మతో మాట్లాడుతుండ ఒక జీవాత్మతో ఏచికలు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడమని చెప్తుండడు అక్కడ అందుకు దావిదనడు నా ప్రాణమా నువ్వు తొందరపడదనంటే ప్రాణంతో మాట్లాడిన దావిది ఈ రోజు ఇక్కడ ఏహెచ్కేలు జీవాత్మతో మాట్లాడుతున్నాడు ఇది పొట్టిగా కథలు దావి ఇది సత్యం కదా జీవాత్మ నలుదిక్కులు వీరు బ్రతుకులు అంటే అప్పటిదాకా వాళ్ళు బ్రతకలే చనిపోయిన వాళ్ళంతా అప్పుడు జీవాత్మ వారి మీదకి వచ్చి ఊపిరి విడుమని ఆయన ఆజ్ఞాపిస్తే ఏహెచ్కేలు అప్పుడేం జరిగింది ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారంగా నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చాను నువ్వు ప్రవచిస్తే వారిలోకి జీవాత్మస్తుంది అంట ఆశ్చర్యం కదా అంత బాగా చెప్తున్న వాక్యం అలా లుయ్యా మన ప్రభు ఎంత గొప్ప దేవుడైనా ఆయన సేవకులు ఎట్లాంటి ఏ రీతిగా మనుషుల్ని చేయాలా ఎట్లాంటి ఎండిపోయిన ఎముకలు కూడా నువ్వు జీవింపజేయగలవు అది ముద్దులో భూమిలో చినికిపోయినా సరే నీటి వాసన చేసేది బతుకుతుంది అది ఎందుకంటే ఆయన వాసన తగలంగానే వాక్యం జీవం కదా జీవం దగ్గితే చచ్చిపోయిన కూడా బతుకులు ఈ లోకం అంతా చచ్చిపోయినలాగా ఉంది జీవిస్తున్న మనుషులు ఏదో ఆచారబద్ధంగా జీవం లేదు నువ్వు జీవం తీసుకొని రావాలా అది నీ బాధ్యత చూడండి వారిలో జీవాత్మ వచ్చాను వారు సజీవులై లేసి లెక్కింప శక్తిం కానీ మహా సైన్యమైందంట అందరు గొప్ప సైన్యం లాగా చూడండి ఆయన ప్రవచిస్తే ఆయన మాట్లాడితే ఎట్లాంటి స్థితిలో దేవుడిని నడిపించు ఆయన ఆత్మ వస్తున్న తీసుకెళ్లి ఏం చూపించండి హెచ్కెల్ హెహెచ్కెల్కి దేవుడు ఈ రోజు నువ్వు ఆత్మలు ఉంటే నిన్ను నీ కూడా ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు నువ్వన్నీ చేయాలా అలాంటి సేవ మనం చెయ్యాలా మనం అందుకు పరిశుధాత్మా అభిషేకం మనం పొందుకుంటే గాని ఉంటాయి అందుకు పథకం వచ్చింది చూడండి ఇలాంతా ఎవరంటే అప్పుడు ఇట్లా నేను నరపుత్రుడ ఈ ఎముకలు ఇస్రాయేల్ అందరినీ సూచిస్తున్నాయి అర్థమైందా ఈ ఎముకలు ఇవన్నీ కూడా ఒక మనుషులు సూచిస్తాడు దేవుని బిడలు సాధించు అంటే ఇదంతా ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే ఇవన్నీ మనుషులకు సాధిస్తూ మనుషులు ఏ రీతికి ఉన్నారు వాళ్ళ అవయవాళ్ళు చెల్ల చెదరైపోయిన వాళ్ళ ఏం లేదు అయినా గాని నువ్వు ప్రవసిస్తే నువ్వు వాక్యం చెప్తే వాళ్ళకు జీవం వస్తుందంట నువ్వు ఆజ్ఞాపించాలా వాళ్ళ ఆత్మలతోనూ మాట్లాడాలా వాళ్ళ రోగాలతోనూ మాట్లాడితే అవి గద్దిస్తే వెళ్ళిపోతాయి నువ్వు గర్దిస్తే ఏ సు క్రీస్తున్నా అది వెళ్ళిపోవాల్సిందే చాలా మంది ఊర్లో చాలా మంది సాక్షి చెప్పింది ఫాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే జ్వరం పోయింది చాలా నీసంగా మన గొప్పతనం కాదు కదా ఆయన ఇచ్చిన మనకు అధికారం ఆయన మహిమ కొరకు వాడుతున్న సంస్థ ఘనత మహిమ నీకే ప్రార్థన చేస్తాం మనం ఎందుకంటే నీకు అధికారం ఇచ్చిండు వర్షదాత్మ అభిషేకం పొందుకొని ఏసు గర్దిస్తున్న రోగం అంటే అది వెళ్ళిపోవాల్సిందే నీలో ఏదైనా అనారోగ్యం ఉందనుకో నీకు ఎన్ని సంవత్సరం నీకు ఒక అనారోగ్యంతో బాధపడుతున్నావు నువ్వు ఆయన ఆత్మ అభిషేకం పొందుకొని ఏసు క్రీస్త అనారోగ్యం నేను గర్దిస్తున్నా నువ్వు తిరిగి రెస్టోర్ నార్మలైజ్ కావాలా ఏసు నీకు ఆజ్ఞాపిస్తున్నా అని నువ్వు ప్రార్థన అది ఎందుకు కాదు ఆ రీతిగా నువ్వు ఉచ్చరిస్తూ ఉండు ప్రతిసారి నీ ప్రార్థనలో ఒక్కసారిగా అయితే అవుతుందా నువ్వు ఉచ్చరిస్తే ఉంటేనే అది అది అది సంపూర్ణగా వాక్ సంపూర్ణంగా మారుతుంది ఇక్కడ ఒక్కసారిగా వచ్చింది జీవము ఏచికలు ఏమేమే చేసిండు ఏమేమో మాట్లాడిండు ఎక్కడెక్కడ చేసిండు అంత చివరికి మనిషిలాగా తయారైతే అప్పుడు రవచిస్తే అప్పుడు జీవాత్మ వచ్చిందా సమయం పట్టుండొచ్చు స్వస్థత రావాలంటే అంత ఈజీగా వస్తుందా సమయం పడుతుంది ఓపికతోని మనం ఆయన వాగ్దానం గడిపెట్టుక ముందుకు పోతేనే కార్యం చేయి చూసి చూడగలం మనం అప్పుడు ఏమంటుండ అక్కడ అప్పుడు ఆయన నరపుతుడ ఈ యొక్క ఈ ఎముకలు ఇస్రాయేళ్లందరి సూచిస్తున్నాయి వారు మన ఎముకలు ఎండిపోయాను చూడండి మనుషులు మన ఆశ భంగ విఫలమైపోయాను మనము నాశమైపోతాం అని అనుకునించుండ ఈ రోజు లేరు అట్లా ఇక నా చీతింతేలే నా రోగం ఇక్కడనే ఉంట నా జీవితాంతం ఇక్కడనే ఉంటా అది పోదు పెట్టదు ఎంతో ప్రార్థన చేసినా ఎంతో చేసినా అని చెప్పి చాలా మంది అంటారు కదా పార్స్టర్ కూడా అంటారు అయితేగా కానీ ఈరోజు వాక్యం చెప్తుంది వాళ్ళ మాట విన అబద్ధం అది కానీ ఈ వాక్యమే సత్యం ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఉచ్చరిస్తే ఏసుక్రీస్త నామాన్ని అది ఎంత పెద్ద రోగ మనస్తని నేను వెళ్ళిపోవాల్సింది అది ఏసుక్రీస్త నామం మనం విశ్వాసంతో మనం ఉండాల అనుమానించొద్దు డౌట్ పడొద్దు ఆయన నమ్మదగిన వాడు ఆయన మాట మీద నమ్మకం పెట్టాల ఆయన ఆయన కోసం మనం జీవించాలి లోకంలో కాబట్టి దేవుని సేవా జీవితం మనం ఉన్నప్పుడు మనకి ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడు ఒక సేవకుడును మనమంతా ఆత్మలో మనం ఉండాల పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని అనేకులు ఎంతో మంది లోకంలో వాళ్ళ జీవాత్మ లేదు జీవం లేదు భోగాలతోని అనారోగ్యాలతోని వాళ్ళ ఎముకలు ఎండిపోతుంది వా వీపులు బద్దలైపోతున్న పాపం అనే భారంతో వాళ్ళందరికీ విడదల ఆయన వాక్